అందుకని అన్నం పరబ్రహ్మ అన్నం ఏమండి రోజు నేను అన్నం ఎందుకు తినాలి మానేసలేదుగా అన్నం తినటంతోనే గొడవతా వచ్చింది కాబట్టి మానేయమంటే దాని అర్థం పూర్తిగా ఆహారం తినటం మానేయమని కాదు అన్నాన్ని పరబ్రహ్మంగా చూడగలిగేటటువంటి జ్ఞానాన్ని పొందాలి అందుకే అన్నం తింటున్నాను అనే లక్షణంతో తినటం నేర్చుకోవాలి అన్నని పరబ్రహ్మంగా చూడటం అనేటటువంటి లక్షణం ఎప్పుడైతే వచ్చేస్తుందో నీకు అంతటా ఉన్న పరబ్రహ్మము తెలియబడుతుంది అలా నిర్ణయం పొందుతావు ఈ రీతిగా జాగ్రత్తగా అన్నం చ బ్రహ్మ అహం చ బ్రహ్మ భోక్తా చ బ్రహ్మ బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం జన్మాత్ర విస్తరితం సర్వ చైతన విద్య త్రిగుణయా శేషం మయా కల్పితం అని శంకర భగవత్పాదులు సూటిగా శేషం మయా కల్పితం అంత నేనే కల్పన చేసేస్తున్నానంటే పులిహోర బాగుంటుంది ద్రోజనం బాగుంటుంది చక్రపొంగల్ బాగుంటుంది పరవాన్నం బాగుంటుంది అంతా అన్నమేరా బాబు మిగిలిందంతా కల్పనే హింపుల్ యాజ్ ఇట్ అందుకని బ్రహ్మై వాహ విదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం చైతన్యమనే మాత్ర చిన్ మాత్ర వలన జగత్తంతా విస్తరించింది త్రిగుణాత్మకమనేటటువంటి దాని వలన విస్తరించింది నేను మాత్రం బ్రహ్మస్వరూపుణ్ణి సర్వాధారుడను సర్వాధారిని జాగ్రత్తగా సర్వధారిని కూడా నేనే సర్వకారణాన్ని కూడా నేనే సర్వ సాక్షిని కూడా నేనే అనేటటువంటి నిర్ణయంలో సహజముగా స్వరూప జ్ఞాన నిష్ఠుడవై ఉండు ఇలా ఉన్నటువంటి వాడికి ఏమైంది శేషం కల్పిత ఇం సుఖతరే నిత్యే పరే నిర్మలే చాండాలోతుద్విజోస్ గురుతీష మనీషా మమ అని మనీషా పంచకంలో శంకర భగవత్ పాత్రలు ఇలా ఎవరైతే ఉన్నారో నేను బ్రహ్మస్వరూపుడను మిగిలినదంతా కల్పనయే అన్న నిర్ణయం తెలిసినటువంటి వాడు ఉన్నాడు వాడు ఎలా ఉన్నాట ఇం సుఖతరి నిత్యే పరి నిర్మలే ఆనందమనే లక్షణాన్ని దాటేశాడు సుఖమనే లక్షణాన్ని దాటేశాడు సంతోషమనే లక్షణాన్ని దాటేశాడు ద్వైధీ భావననే లక్షణాన్ని దాటేశాడు వాడి ధీశక్తిలో ద్వయం లేదు సర్వము బ్రహ్మమే ఉన్నదంతా బ్రహ్మమే ఇలా ఉండుట ఏదైతే నిత్యే పరే నిర్మలే వాడు నిత్యుడు పరుడు నిర్మలుడు అటువంటి వాడు చూ సతు గురుత్యేష మనీషా మమ ఆయన ఎక్కడ పుట్టాడు ఎవరికి పుట్టాడు ఎలా ఉన్నాడు ఏం చేశాడు అనే వికారిత్వంతో పనిలేదు ఆయన ఏ ఆచారవంతుడు ఏ సంస్కారవంతుడు ఏ కర్మనిష్టుడు ఏ ధర్మనిష్టుడు అనే వాటితో పని లేదు కాబట్టి ఈ స్వరూప జ్ఞానాన్ని పొందటానికి అందరూ అర్హులే స్త్రీ పురుష భేదం లేదు ప్రసక్తి లేదు జన్మ ఎక్కడ ఎత్తాడన్న అసలు ప్రసక్తి లేదు నీవు స్వరూప జ్ఞాననిష్టను కలిగి ఉండాలి స్వరూప జ్ఞాననిష్టంగా ఆ సదాచారం చాలా ఇంపార్టెంట్ ఆ సదాచారం ఏ కులంలో పుటినా ఏ మతంలో పుటినా ఏ జన్మలో ఎత్తినా ఏ జీవిగా ఎత్తినా సదాచారాన్ని పాటించవచ్చు సదాచారం వలన మిగిలిన జీవరాశులు కూడా ముక్తి చెందే అవకాశం ఉందని శ్రీకాళహస్తిని రూపిస్తారు అందుకని ఏ వేదంబు పఠించూత మంత్ర మోహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాత భూమండలం మీద ఎక్కడా కూడా ఏ మతం కూడా సకల జీవరాశికి భగవంతుని విశ్వాసం వలన మోక్షం వస్తుంది ముక్తి వస్తుంది అని ధర్మం లేదు మానవుడే నానా కష్టాలు పడి స్వర్గ నరకాలు సంపాదించాలని చెప్తూ ఉంటుంది ఒక్క భారతదేశంలో మాత్రమే ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే ఏనుగుకైనా ముక్తే ఆ శాలీయుడికైనా ముక్తే వాము కూడా ముక్తి అది ఏ జన్మ ఎత్తిందన్న దాంతో అక్కడ పని కూడా ముక్తి శబరి కూడా ముక్తి ఎవరు ఎక్కడ ఎత్తారు జన్మ ఎత్తారు అన్నది కాదు అక్కడ పాయింట్ ఎలా జీవించారన్నది ఇంపార్టెంట్ తన జన్మను ఎలా సార్థకం చేశాడన్నదే ఇంపార్టెంట్ కానీ ఆయన పామ శాలీడా ఏనుగ కన్నప్ప శబర ఎవరు అడిగారు ఎవరు అడగలేరు అహల్య ఆఖరికి రాయిగా ఉన్న అహల్య అయినా సరే ఆవిడ కూడా ముక్తే మన సనాతన ధర్మంలో ఉన్న వైశిష్ట్యం ఇదే స్వరూప జ్ఞాన నిష్ట చేత తొక్కితే రాయి మొక్కితే లింగం అయిపోతుంది ఏమండి రెండు రాళ్ళు ఒక కొండలో నుంచే తెచ్చాను కదా అంటే స్తే అదే శివలింగం ఇదేమో ఎదుర్కొండా ఉన్న గడప గడప అని పాపం అందరూ తొక్కెళ్తుంటారు బంగారు వాకిల దగ్గర చూడాలి అందరూ ఆ ఆ గడపను తొక్కెళ్తుంటారు పెద్ద గడప ఉంటుంది పైగా మరి దాటడానికి ఎడ దాడతారు మరి అందరూ తొక్కే వెళతారు